శోతం విశ్వ ప్రభావ ఈ దినం మాకు ఇచ్చిన నూతన దినం నూతన అభిషేకం నూతన శక్తి దాని బలం దాన్ని నూతన పరిశుద్ధి అది పరిశుద్ధ నడిపించాడు కృపం చేసుకోండి చివరి లేకుండా మాకు సజులు పెట్టం అబ్రామ్ దివా వైశాఖ దేవ యాకు ఆ కల్వరి సులభలో విశ్వ్రభ మా పాపం శాప రోగాలు భరించి మూలలో తిరిగి లేచి అబ్రాహ్మ సంతా మార్చుకునే దేవాన్ని శ్రోతం చేశాం ప్రభా ఈ దినా మీ ఆత్మాన్ని నడిపింపు దాని పను జ్ఞానం మా అందరికి అనిపించండి రాని బిడ్డలు నడిపించే ఆటంకాలు కాల్చండి పాటల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడి అలా ప్రతిషయం సాయం మరితో మీ మా సమృద్ధిని తొలగించి మా ప్రభుత్వంతో మీకు అధికారం ఇవ్వాలా ఈ లోకంతో మాకేం పని లేదు మీరు ప్రతి ఆజ్ఞలు కలికొని నడికే సాయించండి మా అందరికి సాయించి మనిస్తున్న ప్రసంగ మీరు ఆచరి సిద్ధపడ్డం కదా ఓకేనా ఓకే ఏసు ప్రభుటా ఎంతో ఎంతో ఏసు ప్రభుత్ ఎంతో ఎంతో మా హో నూూడా నీనా మా హో నూడా నీనా సుతూ చుటాయ బహు మంచిది సుతూ చుటాయ బహు మంచిది అల్లే అల్లే halleluya halleluya halleluya halleluya halleluya yesu prabhu dil mein chutan tum to yento jeene రక్తం సిలు వాళ్ళు కాక్ష నిలవై నత్వాలు కాక్షి కలుషాత్మ ప్రభు కుడు కలుషాత్మ ప్రభుకు హ Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia. Yeshu Prabhu, He is His Son, and He is His Son. ఎంతో గోపా రక్షణనిచ్చి ఎంతో గోపా రక్షణ నింతయిన జనమో నముజేసేను జనమోజే సెను హెల్ హ Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia. Yeshu Babu Mesutin Chuka, Yento Yento Man Chidi. Alleluia. Alleluia. సరే ప్రార్థన చేద్దాం చిన్నగా సోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు దేవా మహిమ స్వరూపకు తండి కృప నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నైనా ఇక దినానికి ప్రవ మీక నూతనమైన కృపను మాకు అనుగ్రించిన ప్రభావ నీకు వర్ణాలు నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవడం తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగునిగా కాహాలలీయా నా ప్రవ్వ ఇక ఉదయకాల సమయంలోనైనా మీకు సన్నిధికి వచ్చినాం దైవ మీకు నూతనమైన అభిషేకం కనిగరించండి పాటలదారు మా ఇంపొంది అందాలి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా ఆలోచన సమస్తం కొట్టివేసిన మీకు తలంపులు మీ దైవికమైన జ్ఞానం చేత నింపి మీకు వాక్యం లేని సరళత సంపూర్ణతో కలిగి మీ కొరకు జీవించేలాగా సాయపడమని మీదే మాతో మాట్లాడమని ఈశుక్రీస్తు పరిశుద్ధ నామూనా ప్రాధిశాంతండి ఆమె హలవిగా ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఒక వాక్యం మనం చూస్తున్నాము పద్దెనిమిదో అధ్యాయము పదిహేడు వచ్చినంలో ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అబ్రహామ్ తో అప్పుడు యహోవా నేను చెయ్యబ కార్యము అబ్రహామునకు దాచేదనా అబ్రహాము నిత్యముగా గో గొప్ప జనముగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్దింప ఆశీర్దింపబడును ఎట్లనగా అబ్రహాము యహోవ అబ్రహామును గుచ్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత పిల్లలను తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించచ్చు యహోవ మార్గమును గైకునకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానే చూడండి యేసులో దేవుడు మాట్లాడతాడు అబ్రహాం ఎందుకంటే అబ్రహాము ఒక దేవుని యొక్క స్వరం విని ఆ తల ఆ దేశంలో నుంచి ఆ కల్దీర ఊర ఊరు నుంచి జీవము గల దేవుడైన ఆయన స్వరం విని ఆయన చెప్పే మాట విని ఆయన విదేశం చూపించి అక్కడ నుంచి బయటకు వచ్చేటట్టు మనం చూస్తాం చూడండి ఆయన యొక్క స్వరం విని దా అబ్రహాము ఆ స్వరం విని నేను మీకు పాలతేన ప్రవంచే దేశాన్నితో వాగ్దానం చేస్తా నీ సంతాన్ని ఆకాశ నక్షత్రం వల్ల నేను ఆయన చెప్పినప్పుడు చూడండి ఆయన నిరీక్షలు ఎప్పుడైతే ఆయనకి నిరీక్షణ లేదో అప్పుడు ఆయన దేవుడు మాట్లాడిండు అప్పుడు అబ్రహాం వయసు చాలా ఏజ్ ఆయన ఆయన చాలా వృద్ధాంపులకు వచ్చిండు వాళ్ళ భార్య కూడా వృద్ధాంపుల ఉండి ఆ టైంలో దేవుడు వాళ్ళతో మాట్లాడుండు మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళకి అనుమానం రావాల ఇంత ఏజ్ అయిపోయింది ఇంత వయసు అయిపోయింది నా సంతానం ఎట్లా ఆకాశ నక్షత్రం వల్ల విస్తరిస్తుంది ఆయన ఆయన తలంపు వచ్చిండాలి ఆయనకి కానీ ఆయనకు రాలేదు అక్కడ ఎందుకంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆ ఏమి సందేహించకుండా ఆయన ఏం చేసిందంటే ఆ సంస్థాన్ని అంతా విడిచిపెట్టేసి వచ్చేసిండు వచ్చినప్పుడు కొంతమంది లోతున్న ఎండబెట్టుకున్న తర్వాత వేసి కానీ ఆయన చెప్పిన మాటకు మనకు విధేత చూపించిండు చూడండి అబ్రహామ్ ఫస్ట్ ప్లస్ పాయింట్ అదే ఎప్పుడైతే మనం ఆయన దేవుని స్వరం విని ఆయన విధేత చూపించిను నేను చూపించే దేశానికి నేను నడిపిస్తాను బయటకు రామన్నప్పుడు ఎప్పుడైతే ఆయన మాటకి బహుగా అబ్రహాం ఆస్వాదింపాలంటే మనం చూస్తాం కానీ ఒక దశలో దేవుడు చెప్పిన మాటను ఉల్లంఘించటం ఇస్రాయల్ ప్రజలు పాత నిబంధనలు తర్వాత వాళ్ళు దేవునికి ఒక ప్రవక్తను లేపటం తర్వాత ఆ ప్రవక్త పోయే చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళా పాపను పడిపోవటం ఒక న్యాయాధిపతులు లేపడం ఈ రీతిగా జరుగుతూ ఉంటుంది కానీ తర్వాత ఆజ్ఞ ఉల్లంఘించడం కానీ అబ్రహాం ఆ టెప్పులు కానీ ఆయన పిలుపుకు స్పందించి అబ్రహాం బయటకు వచ్చింది అందుకే అబ్రహాం అంటే దేవునికి చాలా ఇష్టం అందుకే అబ్రహాం అంటే దేవునికి చాలా ఇష్టం ఎందుకంటే ప్రభు దేవుడు ఏదైతే చేయదలుచుకు వాటి ముందు అబ్రహాంతో చెప్పేటాడంట ఆశ్చర్యం కదా ఒక నరుడికి సర్వశక్తి దేవుడు చెప్పడం అంటే అది మామూలు విషయం కాదన్నట్టు అంటే ఎంత సన్నిహితంగా అబ్రహాము దేవుని పట్ల భయభక్తులు కలిగినాడు అందుకే ఈ లోకంలో ఏం జరగాలన్నా గాని ఆయన బిడలకు ఖచ్చితంగా ఆయన బయలుపరుస్తాడు అని ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటాం బైబుల్లో ఎందుకంటే తన దాసులైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించింది బయలుపరచకుండా ప్రభు అని యహోవైనా ఈ లోకంలో ఏది చేయడంట కాబట్టి మనకు తెలియకుండా ఈ లోకంలో ప్రభు ఏది చేయడు ప్రతిదీ మనకు బయలుపరచాల్సిందే ఈ సృష్టిలో ఏం జరగబోతుందో ఖచ్చితంగా మనకు బయలుపరచాల్సిందే మనం చూస్తాం వాక్యాలు ఎన్నో చూసినాం కానీ ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే అబ్రహాంకి దేవుని ఒక పిలుపుకి ఎంటనే ఏం చేసిండు ఆ ఊరు ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వచ్చిండు కానీ తెలియదు ఎక్కడ పోలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ దేవుడు చెప్పిండు నా సంతానం ఆస్వాదిస్తాన్ని కానీ నిరీక్షలు లేదు అక్కడ అప్పుడు కానీ ఒక ప్రశ్న వస్తుంది అక్కడ డౌట్ వస్తుంది ఏంటంటే అయ్యా ఇంతగా చెప్తున్నావు కదా మరి నేను సంతానం నాకు లేదు కదా మరి నేను ఏం చేయాల అన్నప్పుడు నే తర్వాత ప్రభు మాట్లాడుతుంది అంటే ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది యహోవ మాట అప్పుడు కూడా ఆకాశం భూమి గతించినా ఆయన మాట్లాడి గతించం ఆయన చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తుంది విశ్వాసం కలిగింది ఆయనకి చూడండి ఎందుకంటే దేవుడు మన పట్ల ఏదో ఒక సిద్ధం చేసినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని విశ్వాసంతో స్వీకరించాలా దాన్ని జాగ్రత్తగా అర్ధన చేసుకొని మనం స్వీకరించాల ఆ రోజు అబ్రహాము అట్లా అర్ధన చేసుకున్నది కాబట్టి ఇప్పుడు మన అంతా అబ్రహాం సంతామే కదా ఒక విధంగా చూస్తే కాబట్టి అబ్రహాం సంతానాన్ని ఆ సంతానమే క్రీస్తు క్రీస్తు పక్షం ఉన్న వాగ్దాన వారసులు అని ప్రభు మనతో చెప్తున్నాడు అయితే అబ్రహాము ఎందుకు అంతగా విధేత చూపించడు దేవునికి అన్నప్పుడు అబ్రహాంకి ఎంతగా ఆస్తులు ఉంటాయి అంతా ఉంది కానీ ఏదో దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు అనే ఒక ఆశాన్ని కలిగింది తర్వాత ఆయన బయటకు రావడం తర్వాత ఎన్నో కరువు వచ్చింది ఒక దేశంలో కరువు వస్తుంది ఇంకొక దేశానికి పోయిండు ఏ రీతిగానే సరే ప్రభుని మట్టుకు ఆయన విడిచిపెట్టలే కానీ ఆ వాగ్దాన దేశంలో మట్టుకు పాల్గొంటారు అంటే భవిష్యత్తు దేవుడు ముందుగానే చూపించింది అబ్రహాంకి భవిష్యత్తులో మీ సంతానం ఇట్లా ఉంటుంది ఒక కొన్ని కొన్ని సంవత్సరాలు మీ సంతానము బానిసత్వంలో ఉంటుంది తర్వాత నేను మళ్ళీ వాళ్ళని బయటకి ఫ్యూచర్ ముందే చూపించిన అబ్రహాంకి దేవుడు అంటే మనం అర్థం చేసుకోవాలా అబ్రహాముకి అంతగా ఫ్యూచర్ ఎందుకు చూపించాలా దేవుడు అని మన అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకటే కారణం ఏంటంటే అబ్రహాము దేవుని యొక్క మాటకి విధేయత ఇది పాయింట్ అన్నట్టు ఎప్పుడైతే మన దేవుని మాటకి ఆయన వాక్యుకు మన విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సంభాషిస్తూ ఉంటాడు మనతో ఆ దేవుడు మాట్లాడింది కదా నడిచింది ఆయనతో పాటు కాబట్టి బైబిల్ లో ముఖాముఖిగా మాట్లాడింది దేవుడు ఎంతో భక్తులతో దేవుడు మాట్లాడిండు కానీ ఈ చివరి కాలంలో దేవుడు ఆ మర్మాన్ని మనకు బయలుపరిచింది కదా కాబట్టి ఆ అనుభవం లేక మనం పోతలేమన్నట్టు కాబట్టి ప్రభు మనను చూపిస్తాడు అబ్రహాం లాంటి విశ్వాసం మనకి ఉండాలా కాబట్టి మనం చూస్తాం కదా నిన్న చూసినాం నిన్న సాయంత్రం మార్కు శివార్త ఒకటే పదిహేను వచ్చినంలో యేసు ప్రభు ఆ గలలియ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ సముద్రం పక్కన చేపలు పడుతూ ఉంటారు మీరు బాగా గమనించండి చేపలు పడినప్పుడు మీరు రండి నా ఎమ్మడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలాలు చేస్తున్నాడు వెంటనే వాళ్ళు ఏం చేసేది తెలుసా వెంటనే వాక్యం మీరు చదవడం తర్వాత వెంటనే వెంటనే వెంటనే చాలా టైమ్స్ ఉంటాయి ఆ అధ్యాయం మొత్తం ఫస్ట్ చాప్టర్ మొత్తం మార్కుస్ ఫస్ట్ చాప్టర్ లో అంటే వెంటనే అన్నప్పుడు ఆలస్యం చేయలేదు వెంటనే చేసే ప్రోగ్రాం వాళ్ళు అక్కడ విడిచిపెట్టేసి తర్వాత మళ్ళా ఆయన ఎంబడించేసి ఆయన ఆయనతో పాటు పోతేనే ఉన్నారు శిష్యులంతా చూడండి అది ఒక విధేయత అది అబ్రహాం శిష్యులు మనం చూస్తే అబ్రహాం కూడా వెంటనే ఏం చేసిండు తన దేశాన్ని తన బంధువులంతా విడిచిపెట్టేసి బయటకు వచ్చేసిండు అన్నట్టు కాబట్టి ఒక దశలో మనం అర్థం చేసుకోవాలా దేవుని యొక్క నిబంధన నీతో చేసినప్పుడు మనతో చేసినప్పుడు ఆయన బిడ్డలతో నువ్వు ఆ నిబంధన చూడాలా నువ్వు ఆ నిబంధనని నువ్వు చూడాలా నువ్వు ఆ నిబంధన చూడకపోతే ఎప్పుడు కూడా అది స్థిరపరచడం కాబట్టి అబ్రహము అది అది చూడగలిగిన అబ్రహాము అబ్రహాము చూడగలిగాడు కాబట్టి మనతో కూడా దేవుడు నిబంధన చేసినప్పుడు అది ఆ ధన్యత ప్రభు అబ్రహాం కి ఇచ్చింది కదా కల్దీల దేశంలో ఆ ఊరు పట్టణంలో ఎంతో మంది ఉండొచ్చి కదా ఆ కాలంలో కానీ అబ్రహాంకి ఎందుకు దేవుడు బయలుపరుచుకున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలి ఆ విషయం అబ్రహాం ఎందుకు బయలుపరుచుకున్న అంటే అక్కడ ఒక క్లూ ఉంది మనకి ఏంటంటే అబ్రహాము ఆయన కంసుడు బొమ్మలు తయారు చేస్తుడు ఆయనకు ఒక తలంపు వచ్చింది ఏంటంటే చూడండి ఆ కాలం వాళ్ళ వృత్తిలో అదే చేస్తు అనుకుంటా అయితే ఆయన బొమ్మలు తయారు చేస్తూ చేస్తున్నాడు దానికే మొక్కుతున్నారు మనుషులంతా కానీ ఒక్కో రోజు ఏదో తలంపు ఆయనకి ఏది ఏం తలంపు ఆయనకి బొమ్మని నేనే తయారు చేస్తున్నా నేనే దానికి మొక్కుతున్నా అందరూ మొక్కుతున్నారు కానీ ఇది కాదు ఈ సృష్టి అంతా ఎట్లా వచ్చింది బయటికి ఏ రీతికి వచ్చింది అయినప్పుడు తలంపు కలిగినప్పుడు అప్పుడు అబ్రహాము దేవుడు బయలుపరచుకున్నాడు ఇది పాయింట్ అన్నట్టు కాబట్టి ఆ ఊర్లో ఎంతో ఉన్నారు కానీ ఎవరికి తలంపు రాలే దేవుడిని తెలుసుకోవాలి అసలు దేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు అయిన తలంపు ఆయనకొక్కడికే వచ్చింది కాబట్టి ఆయనకే దేవుడు బయలుపరచుకున్నాడు అంతమంది జనాలు ఉన్నారు కదా కానీ ఎవరికైనా తలంపు రావాలా అట్లనే తయారు చేస్తాను కదా వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు కాబట్టి అబ్రహాము ఆ తలంపు వచ్చినప్పుడే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ మనం చూస్తాం అక్కడ చూడండి ఎందుకంటే మనకు మనకు రావాల తలంపు ఆయన సృష్టికర్త ఆయన దైవత్వాన్ని మనం తెలుసుకోవాలా ఆయన ప్రణాళిక ఏంది అని తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనతో మనకు అవన్నీ బయలుపరుస్తూనే ఉంటానంట తన బిడ్డలకి అబ్రహాం ఆ రీతిగానే బయటకు వచ్చిండు కదా బయటకు వచ్చిండు తన భవిష్యత్తు ముందే చూపించిండు ఎన్నో సంవత్సరాలు అక్కడ బానిసత్తులు ఉంటారు తర్వాత తీసుకొని వస్తా అని దేవుడు చెప్పిండు చూడండి ఇవన్నీ నిరీక్షణకు ఆధారలేని టైంలో దేవుడు చెప్పిండు అంటే నిరీక్షణ అసలు ఏం జరగలే ఏం కాలేదు కానీ దేవుడు చెప్తుండడు కానీ ఆ మాటను దేవుడు నమ్మిండు అబ్రహాం నమ్మిండు చూడండి దేవుని ఒక మాట అబ్రహాం ఎప్పుడైతే నమ్మిండో అప్పుడు ఆ వాగ్దానం స్టార్ట్ అయిపోయింది నా జీవితంలో కాబట్టి మనం కూడా దేవునిషయం అనుమానించొద్దు అన్నట్టు దేవుని వాక్యం పట్టం మనం అనుమానించొద్దు విశ్వాసంతోనే దాన్ని స్వీకరించాలా ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలా అప్పుడే అబ్రహాం లాంటిగా లాగే మనం ఆశీర్వదింపబడతాం కాబట్టి అబ్రహాం ఆశీర్వాదం మనమంతా దాని కారణం మనమే కానీ అబ్రహాం లేడు ఆయన వారసులము అంటే ఆయన సంతానం మనకు విధంగా చూస్తే కాబట్టి ఈ సంతానము అబ్రహాం కాళ్ళ అంత విస్తరించింది కానీ తన తరాల నుంచి ఆ యొక్క వాగ్దానము పోతనే ఉంటదంట అక్కడ చూడండి అక్కడ సరే అండి ఆ రీతిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అబ్రహాము అప్పుడు దేవుడు మాట్లాడుతుండడు అబ్రహాంతో ఏమంటున్నాంటే పదిహేడు వచ్చినంలో అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహా దాచేదానా ఎయిటీ పర్సెంట్ నేను దెట్ట దాచగలనే ఆ బిడ్డకు అబ్రహాం చెప్తే నేను ఏం అంటే ఖచ్చితంగా నా బిడ్డకు నేను చెప్తా అని అబ్రహాతో దాచలేదంట ఆయన అబ్రహాము నిత్యము బలం గొప్ప జనమగును ఖచ్చితంగా అవుతారు ఇప్పుడు అయిందా లేదా ఖచ్చితంగా అయింది చూడండి తర్వాత అతని మూలంగా చూడండి ఇది ముఖ్యమైన వాక్యం అతని మూలంగా అంటే మూల కారకుడు ఆయన అంటే చూడండి మన ప్రవ్వే మూల రాయి అని మనం చూస్తాం కాబట్టి మన ప్రవ్వే మూల రాయి మూలక నిషేధ ఇల్లు కట్టువారు నిషేధింపబడిన రాయి మూలక తలరాయి అంటే అందరూ నిషేధించింది మన ప్రభుని స్వీకరించలేదు కానీ ఆయనే మూలక తలరాయి అన్నప్పుడు ఆయనే మూలం ఈ సృష్టిలో ఏం జరిగినా సమస్తం ఆయనే మూలం చూడండి ఏ రీతిగా ఒక విధంగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు అనుకోండి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఏం చేస్తారో తెలుసా అది మెట్నిక రావాలంటే ఏదో ఒక లైన్ తీసుకోవాలా ఏదో ఒక లైన్ కరెక్ట్ స్ట్రెయిట్ ఏదైనా లైన్ డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ లైన్ నుంచే నీకు మెట్ని కలపాలా అంటే ఆ లైన్ లేకపోతే ఏమైతుంది కొలత కొలత తారమరైనట్టే కదా కాబట్టి ఆ మూలరైనప్పుడు ఆ లైన్ ఆ ఒక విధానమే యేసు ప్రభుకి కాబట్టి ఆయన ద్వారానే సమస్తం జరుగుతుంది ఆయన మూలంగనే మనం బ్రతుకున్నాం ఈ రోజు ఆయన మూలంగానే సమస్త కార్యాలు జరుగుతున్నాయి ఆయన మహిమ కొరకు కాబట్టి ఆయనే మూల కారకుడు అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండే అబ్రహాము ఎట్లనగా అబ్రహాము గుర్చి అబ్రహా భూమిలోని చూడండి ఆ మనం పదిహేడు చూస్తున్నాము అబ్రహాము నిశ్చయముగా గొప్ప గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశ్రయింపబడును జనములనంటే అతని మూలంగా ఈ లోకల సృష్టి సమస్త జన్ములు ఉన్నప్పుడు అందరు సృష్టి మొత్తము ఆశ్రదింపబడుతుంట ఎట్లా వచ్చిందో ఆశీర్దం చెప్పండి అబ్రహాము మూలంగా వచ్చిందా లేకుంటే ఎట్లా వచ్చిందో సంతానమే కదా యేసు ప్రభు యోధోత్రం నుంచి వచ్చింది కాబట్టి అతని సంతానం మూలంగా ఉన్నప్పుడు మూలంగానే మనం ఆశ్రద ఆశీర్వదం రక్షణ ప్రాణానికి వస్తుంది ఎంత బాగా తేటగా ఉంది పాత నివందన కాలంలోనే కాబట్టి ఇదంతా జరగలే అప్పుడు చూడండి ఆయన ఎంత విశ్వాసంలో ఎంతగా ప్రభుని అత్తుకొని జీవిస్తే అంతగా దేవుడు చెప్తున్నాడు ఆయన నిబంధన అన్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి చూడండి అంత విశ్వాసం మనకి ఉందా ఈరోజు దేవుడు నా ద్వారా తన ప్రణాళికలు సిద్ధపరుస్తాడు భవిష్యత్తు నా కొరకు నాకు చూపిస్తాడు ప్రభు నేనేం చేయాలని అని అంత విశ్వాసం ఉందా ఆ కష్టం కదా కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ వాక్యం బయలుపరచబడిందో దేవుని బిడల ద్వారా అప్పుడు మనకు విశ్వాసం కలిగి అంటే అది అప్పుడు మనకు అర్థమైంది ఇది మనకు సంబంధించిందని కాబట్టి ఈ ఈ సంతానం అంటే అబ్రహాం మూలంగా యేసుప్రభు వచ్చిండు కదా యేసుప్రభువు యూద గోత్రుల నుంచి యేసుప్రభు వచ్చిండు అబ్రహాం సంతానం ఒక విధంగా చెప్పాలంటే ఆ సంతానమే క్రీస్తు క్రీస్తు పక్షం మనము అబ్రహాం సంతానం వాగ్దాన వారసులు ఏంటంటే పత్రికలో కాబట్టి ఇప్పుడు మన వారసులం అన్నట్టు అయితే ఇప్పుడు ఏంది వారసత్వం ఉంటే సరిపోతుందా కాబట్టి అబ్రహాం మూలం ఎట్లా ఈ ఈ లోకం సమస్త జనులు నీ ద్వారా కూడా ఆ ఆశీర్వాదం వెళ్ళిపోవాలా అంటే ఎట్లా వెళ్ళిపోవాలా ఎప్పుడైతే నువ్వు ఏసు ప్రభుని ఇతర జీతాలు నువ్వు ప్రకటిస్తావో వాళ్ళు ఆస్వాదింపబడతారు నీ మూలం అన్నప్పుడు నువ్వే దానికి కారకుడు కావాలా ఎందుకంటే ప్రభు మనకు ఈ లోకంలో ఒక పని అప్పచెప్పిండు ఆయన ప్రతినిధిగా మనం ప్రభు పెట్టి కాబట్టి మన మన ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు అబ్రహాం ద్వారా ఆ రోజు తన ప్రణాళికను ఈ యుగ మన ద్వారా కూడా తన ప్రభు తన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు కాబట్టి మనకు చెప్పకుండా ప్రభు ఈ లోకంలో ఏది చేయడంట సరే ఎందుకు ఎప్పుడు చెప్తాడు ఎప్పుడు చూస్తాడు అన్నప్పుడు మనకి నేను ఒక వాకింగ్ చూస్తే నేను కంక్లూడ్ చేస్తాను ఇక్కడ ఏముందంటే అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగను అతని మూలముగా తమ భూమిలోని అన్నప్పుడు భూమి అంటే గొప్ప జనం అంటే ఈ సృష్టి మొత్తం మీద సమస్త జనములను ఆశయింపబడును ఎట్లనగా అబ్రహా యహో అబ్రహామును గుర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు చూడండి అబ్రహామును గుర్చి ఏసు చెప్పిండు అతని కలుగజేనట్లు తన తరువాత అంటే ఆయన తర్వాత అంటే ఇంకొక తరం గురించి తన తరువాత తన పిల్లలను చూడు పిల్లలే కాదు తన ఇంటి వారును తర్వాత నీతి న్యాయములు జరిగించు చూ యహోవ మార్గమును గైకున్నకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి అంటే చూడండి అంత విశ్వా అంతగా నమ్మకం పెట్టి ప్రభు చూడండి ఒక సృష్టికర్త కూడా మనం నమ్మకం పెట్టినట్టు ఇక్కడ చూస్తాము అంటే అబ్రహాము దేవుడు అబ్రహాము ప్రభు ఎంతగా నమ్మిండో ప్రభు కూడా తన బిడ్డలు ఆయన నమ్మకస్తుడిగా చూస్తాము ఎక్కడ బలా నమ్మకం మంచి దాసురు అని బిరుదు ఇక్కడ కూడా చూస్తున్నాయి ఈ వాక్యం ప్రకారం కూడా ఈ వాక్యం ప్రకారం ఆ వాక్యాన్ని జ్ఞాపకానికి మనకి అంటే అబ్రహాం కూడా అంత నమ్మకం దేవుడి మీద అంటే నా దాసురు అబ్రహాం నా బిడ్డ అబ్రహాం అంటే అబ్రహాం గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నట్టు అంతే అంత విశ్వాసము అంత నమ్మకము ఈ చివరి యుగ సమాప్తిలో మనకు ఉంటుందా మనుషులకు మారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసానికి అనుగుణనా అంటే చివరి వరకు ఆయన విభించిన ప్రేమ మనుషుల్లో ఉంటుందా కష్టమే కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే మనం ఉండాలని చెప్తుంది మనం ఆ సంతానం కదా క్రీస్తు సంతానం అంటే క్రీస్తు పక్షం ఉన్న మనం అబ్ర వాగ్దాన వారసులు మనం కాబట్టి ఈ వారసత్వాన్ని మనం పోగొట్టుకోవద్ది పరిస్థితుల్లో కాబట్టి మనుషులు పోగొట్టుకుంటారు ఈ లోకంలో జీవిస్తూ ఆక ఏసలాగా శరీరమైన జీవితం జీవిస్తూ తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటే ఏసావు కదా ఒక పూటి కూటి కొరకు చూడండి ఎందుకంటే శరీరము విధానాలతో ఎందుకు ఏం చేస్తా అంటే నా శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి నేను దేనికనే నీ సిద్ధమే అని అంటారు కాబట్టి నీతి నియమాలు కూడా విడిచిపెడతారు మనుషులు ఎందుకు శరీరం కొరకు కాబట్టి వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఆత్మను చంపు వారికి భయపడమనడు కానీ శరీరం దేహం పంపివాడు భయపడద్దు అంటాడు అక్కడ అంటే దేనికోసం భయపడతాం మనుషులు లోకం భయంతో బరిగెత్తు దేనికోసం ఇది మనం ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మన తల వెంటుకొని లెక్కింపబడినది కాబట్టి అందుకే కొల శివ రాసిన మనం చూస్తాం మన జీవము దేవుని అత దాచబడి అంటే మన ఆత్మ ఆయన చేతుల సురక్షితగా దాచబడి ఉందంట ఒక సీక్రెట్ గా దేవుడు పెట్టి దాచబడి ఆయన చేతుల్లో మనం ఉన్నాం అంటే మన భవిష్యత్తు అంతా ఆయన చేతుల సురక్షిత మనం ఎందుకు భయపడాలా భయపడద్దు కదా అబ్రహాం ప్రభు మాటకు స్పందించి ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడ పోయిన ఎందుకంటే అబ్రహాం ద్వారా ఈ సృష్టి మొత్తం ఆశ్రయింపబడాలా దానికి మూల కారుకుడు కావాలని అబ్రహాం దేవుడు నిలబెట్టింది కాబట్టి ఈ లోకం అంతా రక్షణలో రావాలంటే ప్రభుని తెలుసుకోవాలంటే మనం దానికి కారకులం కావాలా మనం కూడా అట్లా విస్తరింపు కావాలా అబ్రహం సంతానం ఎట్లా విస్తరింపిందో ప్రపంచంలో ఇప్పుడు కూడా విస్తరింపు కావాలా కానీ అది విస్తరించి దేవుని ఆశ్రయించింది కానీ వాళ్ళు కొంతమంది ఆశ్రదం నిలబెట్టుకున్నారు కొంతమంది పోగొట్టుకున్నారు ఇష్టాలు ఈ రోజు కూడా కాబట్టి మనం పోగొట్టుకోవద్దు ఆ విషయం ప్రభు మనతో మాట్లాడు ఎవరైతే తన స్వకీయుల దగ్గరకు ఆయన వచ్చింది తన్ను ఎందరు అంగీకరించుతారో వారందరికీ దేవుని పిల్లలు తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలటకు ఆయన అధికారం ఇచ్చేను అని వాళ్ళు చూస్తాం మనం యోహోన సువార్తలు మొదటి అధ్యయనం కాబట్టి ఆయన ఎన్వెవరైతే ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయన నామానికి విధేత చూపించి ఆయన మాటకు విధేత చూపిస్తారో వాళ్ళకి ఆ అధికారం ఇచ్చిన పిల్లలు ఉంటానికి కాబట్టి మనకిచ్చిన దేవుడు అధికారం ఆయన పిల్లలు మనం ఇప్పుడు మనం కాబట్టి వాగ్దాన వారసులు మనం కాబట్టి ఈ వారసత్వాన్ని దాన్ని రెట్టింపు చేయాలా ఆ నీకులు రాబోయే తరానికి కూడా మనము అలాంటి సేవకులు ప్రభు కొరకు సిద్ధపరచాలి ఆ జనం ఆ జనాంగాన్ని కాబట్టి అలాంటి అభిషేకం ప్రభు మనకి ఇస్తాడు కదా ఖచ్చితంగా మనకి ఇస్తాడు మన దగ్గర మనకు ప్రభు చూడండి ఆ రీతిగా ఉన్నప్పుడు తర్వాత మనం చూస్తాం కదా అబ్రహామ్ విషయంలో మనం చూస్తే సోదమ గోమర పట్నంలో నాశనం ఆయన దేవునితో వాదిస్తూ ఉంటాడు ఒక్క ఒక్క కూడా పట్నం రక్షించి ఉన్నప్పుడు రక్షిస్తూ దేవుడు అట్లని చూడండి అంత ధైర్యంగా ప్రభుతోటి మాట్లాడినట్టు అబ్రహాం నే చూస్తాం మనం అక్కడ చూడండి బైబుల్లో చూడండి ఎందుకంటే అబ్రహాం అంటే దేవునికి అంత ఇష్టం కానీ అబ్రహాం కూడా నా నా ప్రభు నా నా నా దేవుడు మాట వింటాడు నా నా మనవి ఆలకిస్తాడు అనే ఒక విశ్వాసం అబ్రహాంకి చూడండి అంత రిలేషన్ అంత రిలేషన్ ఈరోజు మనకు ఉందా ప్రభుత్వం కాబట్టి ఆ ఆ స్థితికి మనం ఎదగాలని ప్రభు మనం చేస్తాం మనం అందరం ఆ స్థితికి కాబట్టి ప్రయాస మనం ఆ స్థితికి ఎదగాలని కాబట్టి దాని వెళ్ళి ఆ ప్రయాసం దానియులకు ఎంత గో ప్రయాసం ఉండే కానీ ఆ ప్రయాసము ఆయన ఏం చేసిందంటే చూడండి ఆయన అంత మినిస్టర్ కూడా త్రీ టైమ్స్ ప్రార్థన చేసింది ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ప్రార్థన చేసింది ఆయన చూడండి కాబట్టి ధాన్యులకి ఏంటంటే తెలుసుకోవాలా ఏదో తెలుసుకోవాలా కాబట్టి నేను బాగా పరిశీలించిన ఏంటంటే దానియులు మొదటి గ్రంథం నుంచి చూసినప్పుడు ఈ ఇంత ఆసక్తినికి ఎట్లా వచ్చిందని నేను నేను బాగా రీసెర్చ్ చేస్తున్నాను దాని గురించి ఎందుకంటే మిస్సే క ముగ్గురున్నారు కానీ వాళ్ళ ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళకంత ఆసక్తి రాలే భవిష్యత్తులో ఏం జరగబోతుంది చూడాలి కానీ దానికెందుకు వచ్చింది ఆసక్తి అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా చూడండి అందుకే ఈ లోకంలో కూడా ఎంతో మందికి దేవు బిడ్డలు ఉన్నారు కానీ ఎవరికి దేవుని పిలుపు కొంతమందికి ఎందుకు పోయిందంటే అంటే వాళ్ళకి లేదన్నట్టు కానీ దేవుడు వాళ్ళకు కూడా కదా ఆహ్వానం అనేది ప్రభు అందరికి ఇచ్చిండు లక్షణ ప్రణాళిక సందేశం అందరికి పోయింది స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తున్నారో విడిచిపెట్టే వాళ్ళు విడిచిపెడుతున్నారు కాబట్టి మనం ఎట్లునా వాక్యకు విధేత చూపించి స్వీకరిస్తున్నామా లేదు వినేసి వెళ్ళిపోతున్నామా ఆ నిబంధన మనం స్థిరం చేసుకోవాలి కదా నీ పిలుపుని ఏర్పాటు నిత్యం చేసుకోమన్నది వాక్యం అంటే నిత్యం చేసుకుంటే మరీ జాగ్రత్త పడి మేక్ షూర్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో అంటే పతి రోజు షూట్ చేసుకోవాలా ఈ రోజు షూట్ చేసుకోవాలా రేపు షూట్ చేసుకోవాలా ఈ రోజు చేసుకుని ఆ నిబంధనలు ఉంటే సరిపోదు నీ పిలుపుని రోజు దాన్ని ఎక్కువ పర్ఫెక్ట్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకోవాలా అంటే ప్రతి క్షణం మనం పరిశీలించుకొని మనం ప్రభుత్వం ముందుకు సాగిపోతూనే ఉండాలి ఎందుకంటే క్రైస్తవ జీవితం అంతా పరిశీలించుకునే జీవితం కదా సరి చేసుకునే జీవితం సరి ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఆ లేఖలు తీసుకొని మనతో పాటు తీసుకొని ఉండాలి కాబట్టి ఒక నిప్పు చూడండి మనం చూస్తూ బట్టిల్లో చూసాను నేను నేను ఇటుకలు తయారు మా చిన్నగా ఉండే నిన్న ఆ చిన్నగా ఉన్నప్పుడు ఏమేందంటే ఇటుకలు తయారు చేస్తుంటే నేను ఉన్నప్పుడు మా నాన్న మా దగ్గర నేను ఉండే ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ బట్టి మొత్తం ఇటుకలు బేడ్చిన తర్వాత ఒక వాళ్ళు ఏం చేస్తా అంటే బట్టికి నిప్పు పెడతారు అన్నట్టు అంటే బట్టి కాలుస్తారు కదా అయితే ఆయన ఏం చేస్తాను ఒక పెద్ద కాగడ తీసుకొని దానికి మంచిగా ఒక బట్ట కాటన్ బట్ట చుట్టి కిరోసిన పోసి ఆ దివిటీ ఎలిగిస్తారు అన్నట్టు ఎలిగిచ్చి ఏం చేస్తాను అంటే ఈ ఈ ఎలిగిచ్చిన ఏం చేస్తా అంటే ఎన్నో పొయ్యిలు ఉంటాయి చుట్టూ దానికి చిన్న చిన్న బట్టి పెద్ద ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్ ఉంటుంది అది పొడుగు పెట్టు చూస్తే సిక్స్టీ ఫీట్ ఉంటుంది అంట స్క్వైర్ గా అయితే ఈయన ఏం చేస్తానంటే ఆ నిప్పు ఆ దివిటీ తీసుకొని దాంట్లో ఆ అన్నిట్లో అది పెడతా కదా బొగ్గు పెడతారు బొగ్గు దాని కింద ఆ బొగ్గు పెడితే అన్ని అన్ని పొయ్యికి మొత్తం ఒక దివిటి తీసుకొని అన్ని పొయ్యికి నిప్పంటించుకుంటా పోతారు చుట్టూ ఆయన దానికి అన్నిటి అన్ని మండుతో ఇప్పుడు మనకు అర్థం చేసుకోండి నాకు అప్పుడు అర్థం కాల అంటే చూడండి ఒక దివిటితో ఎన్ని ఎన్ని ఆ పొయ్యి వెలిగించింది ఆయన ఒకటే దివిటి కదా ఒకటే కాగడ తీసుకొని ఒకటే తీసుకొని అన్నిటికెలిగించినట్టు కాబట్టి మీరు అర్థం చేసుకోండి దేవుడు నిన్న ఒక దీపస్థంభంలో దీపస్థంభంలాగా పెట్టి నీకు వెలుగులాగా పెట్టినప్పుడు నువ్వేం చేయాలా అనేకులు వెలిగించాలి కదా అనేకులు చీకట్లో ఉన్నారు నువ్వు వాళ్ళకి వెలుగు నువ్వు వెలుగు నువ్వు వెలుగు నువ్వు చూపించాలా నువ్వు వెలిగించాలా వాళ్ళు ఎట్లా వెలిగిస్తావు వాళ్ళు కాదు కదా అంటే దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు వాక్యం చెప్తావో వాళ్ళు వెలుగు కలుగుతూ ఉంటది ఆ వెలుగు వాళ్ళు సంచరిస్తూ ఉంటది ఆ చీకట్లో నుంచి వాళ్ళు ఆయన విలుగులోకి వచ్చి వాళ్ళు వెలిగింపబడుతూ ఉంటారు చూడండి కాబట్టి దానికి మనకు కారుకులం కావాలా చూడండి యేసు ప్రభు కుమారుడి లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఒక కుమారుడుగా జన్మించింది లోకంలో కానీ ప్రతి దశలో తండ్రి మీద ఆధారపడ్డాయన ఒక విధంగా దైవత్వాన్ని కుమారుడులాగా దైవత్వం చూపించిండు ఆయన కుమారుడుగా ఉండి కూడా దేవుళ్ళగా జీవించిండు ఒక దశలో మానవులాగా జీవించిండు ఆయన విధానం చూస్తే ఎందుకంటే ఆయన శోధింపబట్టు కారణంలోకి ఆత్మ వలన కాబట్టి ఎందుకు శోధన తీసుకొని పోవాలా ప్రభు అన్నప్పుడు అప్పుడక్కడ ఒక కుమారు ఒక మనుషు కుమారు లాగా ఉడు అక్కడ ఒక మానవుడు లాగా ఉన్నాడు శోధింపబడుతున్నాడు తర్వాత ఆ శోధన జయించిన తర్వాత దేవదూతులు వచ్చి ఆయన చేయటం అప్పుడు దేవుడిలాగా కనిపించింది అంటే ఆయన రోల్స్ ఎట్లా పాటించింది అనేది మనకు చూపించడానికి కొరకు ప్రభు ఆ రీతిగా ఆయన శ్రమల గుండా కాబట్టి మనము కూడా మనం ఆయన బిడ్డలమైన మనం కూడా ఆ శ్రమల మనం పోయినప్పుడు ఇతర జీవితాలు మనం వెలిగించగలం ఆ శోధనకు మనం నిలబడగలం కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహిస్తారు కాబట్టి మనం మనం ఎట్లా ఉండాలా అబ్రహాం కు దాచిపెట్టలేదు దేవుడు మన నా కిందకు దాచి అన్నప్పుడు ఒక వాక్యం చూసి నేను ముగిస్తాను ఏ రీతిగా ఉన్నస్తే ఆ రీతిగా నీకు అది బయలుపరుస్తారు దేవుడు అన్నప్పుడు దానియల్ గ్రంథంలో ఒక వాక్యం చూస్తే ముగించేస్తాను దానియల్ గ్రంథము దానియల్ గ్రంథంలో పదవ అధ్యాయం బ్రదర్ ఒకటే వాక్య నేను చూస్తే పదవ అధ్యాయం పైన వచ్చినంలో ఇక్కడ ఒకటే వాక్య నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ధాన్యాలు ఎట్లా ఉన్నాడన్న విషయం ఆ పదవ అధ్యాయం పైన వచ్చినంలో అప్పుడు అప్పుడు అప్పుడు అతడు ధాన్యాలు భయపడకుము నీవు తెలుసుకున్న చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నీవు తెలుసుకున్న నువ్వు ఏం తెలుసుకోవాలా నువ్వు తెలుసుకున్న నీ మనసును అప్పగించి కాబట్టి ఇవన్నీ విషయాలు మనకు తెలియపర తెలియపరచబడాలంటే నీ మనసు ప్రభుకు అప్పజెప్పాలా నీ మనసు ఆయన మీద కేంద్రీకరించుకోవాలా నీ లోకంలో ఒక తట్టు నీ మనసు దేని మీద పెట్టి ఒక లోకమే పెడితే నువ్వు ఆయన ఎప్పటి ఇటీ పరిస్థితుల్లో నీకు ఆయన బయలుపరచుకోదు కాబట్టి అబ్రహాం చేసింది అదే సీక్రెట్ సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకున్నాను కాబట్టి అబ్రహాం అంత సరిగ్గా జీవించగలిగినాడు భవిష్యత్తు మొత్తం అబ్రహాంకు ముందే చూపించాడు ఎన్నో ఇయర్స్ జరగబోయేది ముందుగా చూపించాడు తన కుమారుడు పుట్టడం ఆ కుమారుడు ద్వారా అనేకులు రాజులు రావటం వాళ్ళ గర్భలోకి వెళ్ళి ఆ భవిష్యత్తు మొత్తము దేవుడు ముందుగా అబ్రహం చూపించింది ఏం లేదు అక్కడ నిరీక్షణ అసలు అసలు ఏం అనుకోవడానికి లేదు కానీ విశ్వాసం చూడండి ఆయన మనసు ఎట్లా ఉందో చూడండి కాబట్టి మన మనసు అట్లా ఉండాలా చూడండి అట్లున్నప్పుడే మనం ఆయన బయలుపరుస్తున్న విషయం ఒక దాని నుంచి మనం నేర్చుకుంటున్నాం అనక చూడండి నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునినా ఆ మొదట దినము మొదలుకొని కాబట్టి తగ్గింపు జీవితము సేవా జీవితంలో చాలా ముఖ్యం నీ మనసు ఆయనకు అప్పచెప్పినప్పుడు నువ్వు తగ్గించుకోవాలా నీలో ఎప్పుడు కూడా అహం రావద్దు ఎప్పుడు కూడా నీలో ద్వేషం ఉండొద్దు ఎప్పుడు ప్రేమ ఉండాలా అట్టున్నప్పుడే నువ్వు ఆయన స్వరూపంలో ఉన్నప్పుడే నువ్వు ఆయన బయలుపరుచుకుంటాడు ఎందుకంటే ఆయన ప్రేమ నీళ్ళు లేకపోతే ఆయన ఎట్లా ప్రేమ అంటే దేవుని వాక్యం ఆయన ప్రేమ వాక్యమే దేవుడు కాబట్టి ఆయన ప్రేమ నీలో ఉందంటే నీలో ఆయన ఉన్నట్టు నీలో ద్వేషం ఉంటే ఎప్పుడు ఆయన బయలుపరచుకో అన్నట్టు చూడండి ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని చూడండి ఆయన ఎప్పుడైతే విజ్ఞాపం చేస్తున్నాడో ఎప్పుడైతే ఆయన ఆ రీతిగా ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను తొమ్మిదో అధ్యాయంలో చూడండి తర్వాత తొమ్మిదో అధ్యయంలో ఏం చెబుతాడంటే ఇర్మ ప్రవశించిన డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిపోయింది ప్రవ్వ మరి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ కావాలి ఇష్టాలు ప్రజలు బబులో నుంచి కాబట్టి అది ఎప్పుడు ఏంది ప్రవ్వ అని ఆయన అప్పుడు ప్రార్థన చేస్తాడు అంటే ఏసు గురించి చెప్తాం మన ఆ దాని గన్న తొమ్మిది అధ్యాయం మొత్తం మీద ఆయన పుట్టుకు గురించి ఉంటది అక్కడ కాబట్టి తర్వాత మెస్సయా గురించి ఉంటది ఏసు గురించి ఉంటది ఏసు ఇస్తేనే విమోచన అనేది ఎక్కడ అది ఎక్కడి నుంచి కనెక్షన్ దొరికిన చూడండి అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ముందుగానే ఇవన్నీ సీక్రెట్స్ పెట్టేసినట్టు కాబట్టి ఇవాటు మనం ఎత్తుక్కోవాలా ఆ స్థితికి మనం ఎదిగినప్పుడే భవిష్యత్తులో ప్రభుత్వ సేవలో మన అనేకులు మనం నడిపించగలం మనకు బయలుపరచుకుంటాడు కాబట్టి మన మనసు ప్రభుకి అప్పచెప్పాలా కాబట్టి మనం తగ్గించుకు తగ్గింపు జీతం ఉండాలా ఆ రీతిగా ఉన్నప్పుడే మనం ప్రభుత్వ భవిష్యత్తు మనం చూడగలం కాబట్టి ఆ రీతిగా మనం మన సేవను మనం ముందు కొనసాగించుకోవాలా దేని మించిలో మనం అనుమానించొద్దు భయపడద్దు స్థిరంగా నిలబడి ప్రభు కొరికి లోకంలో అనేకలు వెలిగించేవారు మనం ఉండాలా ఆ దీపస్తంభం తీసుకొచ్చి దీపస్తంభం పెడితే కదా అందరికి వెలుగు ఆ దీపస్తంభం తీసిపోయి మంచ కింద పెడితే అంటే నీ లోపల వెలుగు పెట్టుకుంటే లాభం లేదన్నట్టు నీ వెలుగుని తీసిపోయి ఇతరుల జీతాలు వెలిగించాల నువ్వు ఆ కాగడా పట్టుకొని ఆ ఒక వ్యక్తి ఎట్లా వెలిగించిండో అది మొత్తం వేస్తే అన్ని పొయ్యిలో వెలిగినాయి కాబట్టి ఒక అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా నువ్వు వెలిగింపబడినప్పుడు నువ్వు వెలుగుని ఇతరులకు నువ్వు ఇతరులకు కూడా నువ్వు వెలిగించాలా దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో వెలుగు ఆ చీకటి చోట్లది దీపంలాగా ఉండాలా వెలిగించి దీపంలాగా ఉండాలి అది దానికి నువ్వు కారకుడు కావాలా కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ ఎందుకంటే మన ప్రభువు కూడా కదా ఆయన రక్షకు రక్షణకు కారకుడు కదా ఈ లోకంలో వచ్చినప్పుడు కాబట్టి ఆయన రోల్ ప్రా పాటించండి అక్కడ దేవుడే వచ్చి ఆ రీతిగా పాటించాడు కాబట్టి ఆ విధానాలు మనం చూపించాడు బైబుల్లో ఎట్లా శ్రమ జయించాలా ఆయన ఎట్లా జయించండు అపవాది చేత శోధింపబడ్డకు దేవుడు ఎందుకు శోధింపబడాలా అక్కడ అర్థం చేసుకోవాలా నీ సేవా జీవితంలో ఎప్పుడైతే బాసం పొంది పరశురాత్మ అభిషేకం పొందుకో నువ్వు సువార్త ఆరంభ ముందు దేవుడు ఏ రీతిగా అనుభవం దేవుడు ముందుగా చూపిస్తాడు అది ఒక సీక్రెట్ అది సేవా జీవితంలో ఎట్లా ముందుకు పోలేదు ఒక సీక్రెట్ అది అది ఎవరుగా అర్థం చేసుకోరు ఆ రీతిగా అపవాది ఎందుకు దేవుణ్ణి కొనుకోబడింది అని దేవుడు కదా అపవాది కూడా దేవుణ్ణి తీసుకెళ్తా అన్నప్పుడు అంటే నువ్వు అర్థం చేసుకోవాలన్నాడు సరిగా కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకో ఇవన్నీ సీక్రెట్స్ అన్నట్టు మన సువార్తలో పోతుంటే ఎట్లా జయించాల సైతాన్ని వారు ఎట్ల నీ మీద విజయం పొందాలని వారు ప్రయత్నిస్తారు అన్ని సీక్రెట్స్ ఉంది రెండే రెండు క్లూస్ ఉన్నాయి అక్కడ ఒకటి నువ్వు ఎట్లా జయించాలని ఉంది ఇంకోటి నేను ఎట్లా సైతాన్ని నిన్ను పడగొడతానో వాక్యంతో నేను మోసగిస్తానే ఉంది అక్కడ కాబట్టి అవి అర్థం చేసుకుంటేనే మన సేవలో ముందుకు పోగలం ఆక యొక్క సీక్రెట్స్ ప్రభు ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాడు ఒక్కొక్కటి ఒక విధంగా కాబట్టి అవి మనం తెలుసుకోవాలా ఇతరులకు మనం మన జీవితంలో అమలు పరుచుకోవాలా తర్వాత ఇతరుల జీవితంలో వాటిని ప్రకటించినప్పుడే వాళ్ళు ఆ రీతిగా ముందుకెళ్తారు వెలుగుతారు అన్నట్టు కాబట్టి అలాంటి కృపా దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలి చిన్నగా ప్రార్థన చేస్తాం కృపమైన పరిశుద్ధానికి స్థతులు స్తోత్రమైన వాక్యంధర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అబ్రహాం ప్రభా మీరు చేసిన పత్తి ప్రభావ అబ్రహాం బయలుపరచినయన అబ్రహాం సంతానం ప్రభ మీరు ఎంతగానో విస్తరింపజేసినారు ప్రభావ ఆయన ఆ సంతానమే మేము ప్రభా క్రీస్తు పక్షంగా మేము అబ్రహాం సంతానగా వాగ్దాన వారసులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ఆయన వారసత్వం మాకు ఈ రోజు ఇచ్చి మీకు ఇచ్చినంటే కేవలం అబ్రహాం ద్వారా మీరు చేసిన నిబంధన ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలి సయ్య ఆ కలవరిశిల్లో ప్రభా మీకు మరణ భూస్థాపం పునరుద్ధారా మమ్మల్ని అబ్రహాం సంతానంగా తయారు చేస్తున్నారు ప్రజలు పరిశుద్ధ జనంగా మనం మార్చుకున్నారు మీకు మరణం ద్వారా ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ ఇక సత్యనే ప్రభావ మేము అనేకలు మీరు చూపించాలా మా మనసు మీకు అప్పచెప్పాలా సంపూర్ణ మేము తగ్గించుకునే ప్రభావ మీ సంధులు మీ ప్రార్థనల జీవితంలో కడపాలా ప్రభావ ప్రతి దశలో ప్రభావ మా చూపులో మా ప్రవర్తనలు మా తలంపులు మా ఆలోచనలు సమస్త ప్రవర్తనందుకు యథార్థంగా ప్రీతికరంగా జీవించాలా ప్రభావం భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేమందరం చేయాలా ప్రభావ అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేసి ఆత్మీయ జీవితంలో ఇంకా సంపూర్ణత మమ్మల్ని నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నా అంది ఆ మెయిన్ ఆ మెయిన్ ఒక్కొక్కరిగా ప్రార్థనలో మనం ముందుకెళ్ళి ప్రేమ కలిగిందండి నమ్మక ఇండియా ముప్పై నాలుగు వంద నాలుగు స్తోత్ర ప్రస్తుతం చెల్లించకూడదు అయ్యా ఈ కొద్ది కాల సమయంలో మీ వైపు చుట్టాను అనుగ్రహిస్తూ కృపకాయని కొందండి మంచితనం అయ్యా నమ్మకం అయిన తండ్రి అయ్యా వెలిగింపబడిన జీవితాలు నమ్మకం దేవ కొంచెం మనసు క్రింద పెట్టే స్థితిగా ఉంది తండ్రి ఇతరులకు వెలిగించే స్థితిగా సాక్షులుగా ఇతరులకు వెలుగుగా ఇతరులకు ఉప్పుగా ఉండటం అయ్యా నా జీవితం దాన్ని సాధకం చేసుకోలేక్రి అయ్యా నా జీవితం ద్వారా తండ్రి వెలుగుగా ఉప్పుగా ఉండటానికి దేవ కృప అను గ్రహించింది దేవా సమస్త విధమైనటువంటి లోక శరీర సంబంధమైనటువంటి విషయాలను అయ్యా మీ అధిక ఆరోగ్యం కలిగిస్తుండగా చర్చించబడి అయ్యా అంత దినాల్లో ఉంటుండగా ఇంకా కొంతకాలం మీ పొరుపు వాడబట్ట అయ్యా వృత్తి చేసిన తేటు వచ్చి నిలబడి దేవా స్థితి కాకుండా అయ్యా కొన్ని ఆత్మలను పాశానికి నడిచే వారినిగా ఉండడానికి గ్రహించబడి నమ్మకమైన దేవ ప్రేమ లోక సంబంధమైనటువంటి విషయాలు దేవ శరీర సంబంధమైన విషయాలను బట్టి అయ్యా మృతి చెందేవారి అయా మృతి చెందేవాడినికా అయ్యా ఎప్పుడైతే నేను ఆ యొక్క వృత్తి ఒక్క అనుభవంలోకి వెళ్తానో అప్పుడే లేపబడిన అనుభవంలోనికి వస్తాను ఎంత అయ్యా కృపణను గ్రహించుకొని అయ్యా మీ దగ్గర కృపణను నిర్హించుకొని అయ్యా దేవ నమ్మకం ఎంత ఇవ్వబడినటువంటి వాక్యానికి మీకు చెల్లించుకుంటున్నాను చర్చి దేవ ఆక్రమ పరచడానికి ప్రార్థిస్తున్నాం ఇక్కడ చేరించిన బిడ్డలో తండ్రి అందరినీ పరిస్థితి చెప్తున్నాం తండ్రి ఎవరిలో అన్నా ఏదైనా బలహీనతంటే ఎవరిలో అయినా ఏదైనా నమకమైంది తండ్రి అయ్యా ఓడిపోయిన జీవితం అంటే చర్చ దేవాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా కొంతకాలమే మా మందులు ఉంది అయ్యా మా యొక్క సొంత రక్షని రక్షణను భయంతోనూ మునుకు కొనసాగించుకోవడానికి ప్రార్థిస్తున్నావు రెండు రాజ కేవలం మాట్లాడే వారంగా కాకుండా క్రియల్లో గారి చూకిత్సవారంగా ఉంటానికి ప్రెండు తింట రాజాంగులు తండ్రి ఈ నెల ఆకర్షణ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అయ్యా ఉద్దేశించినటువంటి ఆ యొక్క సువార్త దేవాస్యను అయ్యాచుట్టుకుంటున్న అయ్యా ఎదిగిన తండ్రి చెప్తాం తండ్రి అయ్యా వెళ్ళాలా ఎవరెవరు వెళ్ళాలా ఎక్కడ మాట్లాడాలా ఎక్కడికి వెళ్ళాలా ఎవరి దగ్గర మాట్లాడాలా ఎవరిని మీరు సిద్ధపరిచారు ప్రతి ఏమీ తెలియదు అండి ముందుగానే నేను మాట్లాడని అయ్యా పనికి అయ్యా నీ కుప్పకై నీ యొక్క ఆత్మలకై అయ్యా చిన్న గుప్పుగా మీరు వేరు చూస్తుంది జారు చేసుకోండి నడిపించండి తండ్రి గ్రూప్లో దేవా అయ్యా అనే ఏకాస్రి మీ పాసం రావటానికి అయ్యా నమ్మకం అయింది తండ్రి మా నుండి ఏది మంచి రాదు కానీ అయ్యా మీరు మంచి జరుగుతుండ్రి తెలియదేవా మీ చేతుల్లో పెడుతుండగా అయ్యా మీ చేతుల్లో ఏది కూడా నష్టపోతుందండి ఏది పనికి రాకుండా పోతేవా ఏది పాడైపోతుంద్రీ ఏది నిష్ప్రయోజనం కాస్తేవా తెలిగో తండ్రి ఆ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని సమస్తము మీ అస్తకతలు చేస్తుండగా తోపులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ంగుల్ని తండ్రి మెంగులు బిడ్డరాజ అయ్యా ఈ యొక్క దేవ నమ్మకమైన తండ్రి తెగుల మధ్యలో అద్భుతంగా ఆశ్చర్యకరంగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన కృపకొంద మా కుటుంబాలను తండ్రి అయ్యా ఆ యొక్క మరణార్థకమైనటువంటి ఆ యొక్క తెగుల దేవ మోచిస్తూ వచ్చినారు మీ రెక్కలు జటను అద్భుతంగా పోషిస్తూ వచ్చినారు తండ్రి అనేక కోట్ల ప్రజల దేవ తీర్చడానికి తిండి లేక బాధపడుతుండగా మన ఎలా అయా అనేక లక్షల మంది మృత్యువత పడి ఉండట అయా వ్యాధులతోటి అయ్యా మంచాల పట్టి ఆఖరికి అడగల్లో ఉన్నట్టుగా మా మీరు కడిగినటువంటి ఆ యొక్క ప్రేమ ఆ యొక్క మెచ్చ ఆ యొక్క జీవితాల్లో నేర్పించవాలని కోరి మరియు నాకు సమయాన్ని ఇచ్చినారో అయ్యా వాటిని మీరు తరపేది చేసుకోవటానికి అయ్యా మీ స్వభావాన్ని మేము ధరించుకోవటానికి మనం మేము ప్రార్థిస్తున్నాం అయ్యా దేవాటు ప్రార్థిస్తున్నా సహాయం చేయండి ప్రేమిలకి మహిళలకు తండ్రి యొక్క సో దేవ ప్రేమికి తండ్రి ఇంతమంది అయితే అయ్యా నమ్మకం తండ్రి ఆకు తప్పుడు గెలిచిన్నాడు దిక్కుడు ఆ రాత్రి పట్టుకుని దీనికి దీర్ఘకాలిక బాధింపడుతున్నవాడుసమక వరీ చర్యలో బంధకాలలో ఉన్నవారు అయ్యా స్త్రీలు తిరుపతి కృప ని తండ్రి అయ్యా దీని హృదయాల్లో ఉంటానన్నారు తండ్రి అయ్యా కృపను నిగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి అనేక కోట్ల మంది ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోలేక శత్రువు గారి కుటుంబాల్లో తండ్రి అయ్యా అనేక రకాలైనటువంటి అయ్యా నాశనం వైపు నడిపిస్తుందిగా అయ్యా కృప్తాన్ని గ్రహించి మీరే పోషణగా పోషణాధర్మ అటు హృదయాలైనట్లే ఆత్మని మీకు ఆశ్చర్యగా జ్ఞాపకం తీసుకోండి కృష్ణాన్ని గ్రహించండి మీ తండ్రి నమ్మక వేదే వాహన జీవితాల తండ్రి వివిధ రకాలైనటువంటి శోధన త్వరత శోధించబడుతుంది నమ్మక వేందే వారి నాశనం వైపున ఆత్మహత్యల వైపునబడుతుంది కదా అయ్యా మీ సలు కార్యవర్ జీవితంలో వ్యక్తం కాకుండా అయ్యాన్ని రైతు మనకు ఎంత కొరకే నిలబడినటువంటి సంఘాలు విశ్వాసుల కుటుంబాలంటే అయ్యా కఠినమైన ప్రాంతాలు కఠినమైన ప్రభుత్వాల మధ్య మీకు సాక్షులుగా నిలబడి ఉండగా ఎదుగు తండ్రి వారు వెళ్తున్నటువంటి ఆ యొక్క అవమానం వస్తే కష్టాల ద్వారా తండ్రి వారు నివాహత సాక్షులుగా నిలబడి వారిని వెంటనే బాధపడుతున్నాను సహాయం చేయండి అయ్యాన్ని ప్రార్థిస్తున్నాను ద్వారా చదువుతున్న చదువుక్యం చదువు భాగున్నాను అనేకులను మీ పాఠి నడిపే కానీ అయ్యా ముప్పదంతులుగా అరవ దంతులుగా మూడు దంతులుగా అనే చేతిగా ఉండటానికి ఆత్మ ప్రబలటానికి శత్రుశాఖ అనేక కుతంత్రములను ఆ డొకల్ని దూరపరుస్తుంది ఆ కృపను అనుగ్రహించండి సహాయం చేస్తాం కలిగి నాయకులు అధికారులు మీ పాస్ పట్టుకుంటున్నావుతాండి జ్ఞానం అనుగ్రహించండి కృపను అనుగ్రహించండి మీ నామానికి మీ అక్క వాక్యానికి మీ బిడ్డకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులు ఆయా మఠాలు సమస్యలు సమాజాలని ఆ అధిపతులని అధికారుల మీ అధికారో తండి మీరు సర్వభౌమదే అడుగుతాడు అయ్యామం అన్ని నామముల కంటే ఉన్న అయ్యాలు చేస్తుంది కొన్ని అనుగ్రహించింది సహాయం చేయండి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో అయ్యా అయ్యా నమ్మకం అయితే తండ్రి గొప్ప సాక్షులు ఈ యొక్క దేశంలో లేకపో నమ్మకం అయింది ఏవా నా నింపమని అయ్యా నేవైపు చూస్తున్నాను తండ్రి అనేక కోట్ల మంది ఇంకా నువ్వు తండ్రి సులభ కార్యము ఎదుర్వకనే అయ్యా వారి జీవితాల పట్ల కురుపణను గ్రహించండి తండ్రి కోత విస్తారంగా ఉండ పని వారి పట్టి మీ పాదాలు పట్టుకుంటున్నావు తండ్రి సువార్థకులను సేవకులను బోధకులను లేపలాగిన పాదాలు పట్టుకుంటున్నావు తండ్రి అయ్యా ద్వారాలు తెరవన్న తండ్రి మమ్మల్ని కూడా వాడుకోమని అయ్యా నమ్మకం ఏంటంటే రెంగులు కిందగా బోధించేవారుగా సాక్షులుగా ఏవో క్రియాపూర్వకమైనటువంటి పనులు చేసేవారంగా ఉండడానికి కృపణాను గ్రహించుకుని ప్రార్థిస్తున్నావు తండ్రి కేవలం బోర మాత్రమే కాకుండా తండ్రి క్రియల్లో కూడా తండ్రి ఇతరులకు వాక్యం చెప్పేవారంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి నీకు వార్త సేవ చేసేవారంగా ఇతరులకు సాక్షులుగా నిలబడే వారంగా తల్లి కొడుకున్నాను గ్రహించండి తండ్రి నమ్మకం ఏమో రెండు తండ్రి కొడుకున్నాను తెలిసిందేమో మా కుటుంబాల్లో ఏమో సరి చేయండి తండ్రి అయ్యా మా వ్యక్తిగత జీవితాలని సరి చేయండి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి వేషధారు కాకుండా కుటుంబండి ప్రేంగులు తండ్రి మమ్మల్ని సరిచేయండి తండ్రి కుర్పించండి తండ్రి నమ్మకం ఏంటేవా ప్రేమిల తండ్రిలో దేవా ఎంతమంది అయితే వ్యాధిస్తులై ఉన్నారు బాధల ద్వారా తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ఎంతమంది అయితే ప్రార్థనలు దేవ కోరి ఉన్నారో వారిని బట్టి తండ్రి కుక్కుమాన్ని గురించి సహాయం చేయండి దేవా ప్రేంగులు తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుండి జాబ్ చేసుకోవడానికి ప్రార్థిస్తున్నాం తండ్రిగా బ్రామ్మ గారి కుటుంబానికి ట్యాప్ కొంచేసుకుని కొన్ని గ్రహించండి దేవ సతీష్ గారి కుటుంబం రక్షణ వైట్ చేస్తుండగా సహాయం చేయండి మధు వారి మధు వాళ్ళ తల్లి అదేవా తండ్రి గ్లస్ ప్రాబ్లమ్ పెట్టిన వైట్ చేస్తున్నాం తండ్రి కొద్దిగా అనుగ్రహించండి సహాయం చేయండి ఇంకెంతమంది అయితే తండ్రి పెద్ద అవసరం కలిగి ఉన్నారో వారిని బట్టిన వెయిట్ చేస్తుండగా కృపున అనుగ్రహించండి మీ చేతులు కప్పించుకుంటూ పనికి ఒప్పుకుంటూ అయ్యా మీ కృపక నమ్మకేవా నన్ను తగ్గించుకుంటూ మీ నామాలని తెచ్చిస్తాను ఏసుక్రీస్ వారి పరిశుద్ధమైన తండ్రి గారు చెయ్యండి హలో మీరు జ్ఞాపకం చేసుకుని అలా జీవాన్ని ప్రతి సంఘాలు సర్వస్వతం రావాలా సేవలు సర్వస్వతం సేవ చేస్తారు సేవ జరగాలప మీరు ఖాళీ చేయండి ఈ వైరస్ వచ్చి వాళ్ళు స్వస్థపరచని నా జీవాన్ని స్కృతం వాళ్ళది రక్షణ నా ప్రభావిని కుటుంబ కుటుంబం మీరు కట్టాలా సేవ చేయాలా దేవాన్ని ఖాళీ చేయండి నా దీవాన్ని ఇలా అక్కడ సమీపించింది దీవాన్ని మీరే మాకు నేర్పించమని ప్రార్థించు మీరే బోధించమని ప్రార్థించం అలాగే మన మంచి కాపరించేయని అది కుటుంబం ఎక్కడ చర్యలు పోయింది ఆ కుటుంబం మీ ఆస్పత్ర కట్టించమని ప్రార్థించం అలాడియాభావం మీరు స్నానించనీ స్వల్పం చేసాం ప్రవానికి వందలు స్వప్రభా ఈ దేశం స్వార్త పోవాలా ఈ సో ప్రభావం నానా భాషలు ఉన్నాయి పోవాలి అపతి భాషలు పెట్టి అలాగే ఒకటే మార్గంలో రావాలా నేనే మార్గం జీవం అందరు రావాలి ప్రభావం మీరు కారణించేయండి కొన్ని వాస్తుల పరిచి పదపరిచి మేము సిద్ధం మాలో విజేత కలిగే మనుషు మాకు కలిగించాయి మా అందరికీ అలాగే మీరు చేసి మీరు అక్కడ మాకు సిద్ధపరచుకోండి స్వామి హలో హలో చక్రవర్తి బేదార్ చక్రవర్తి గారు అనుకుంటారు నాకు నోట్లో పెట్ట క్లాస్లో ఉండొచ్చి అన్న సార్ ఈ రోజు కుదరదు అని చెప్పిండు ఇక మీరే మేనేజ్ చేసుకుంటుండ్రు ఓకే సరే అన్న డేటో చేసేది కాదు విజయ్ లేడా విజయబేర్ కూడా ఏ రోజు కుదరదు అని చెప్పిండో కనెక్ట్ చేసిండు కస్టమర్ ఈరోజు నేనే జాయిన్ అయితే ఇంకా జాయిన్ కాలేదు బ్రదర్ బ్రదర్ ఆశీర్వాదం ఈ వాత్సల్యం ఆలోకం సువార్త మేము పువ్వాభ అలాగే భాస్కర్ తాకండి వాళ్ళ కుటుంబం ప్రభావీలో ప్రభా ఇంకా బలంగా ఆత్మతో కట్టబడి సాధించండి ఇంకా సేవ చేసి చక్రవర్తి ప్రభా ఆత్మతో నింపి వాళ్ళ కుటుంబాలా సేవలో బలంగా వాడబడాలా మనసుని విజయపడవి కట్టబడాలా అన్నవి ముట్టని తాకండి ఇంకా అన్న ఆరోగ్యం దాని వాళ్ళవి కుటుంబం బలంగా వాడుకోండి రవి కుటుంబం ముట్టని తాకండి వాళ్ళ కుటుంబంగా వాడుకోండి ఈశ్వ్రభాన్ని రాక శ్రమించింది అలాగే ఈ దినం ప్రభా సాయం చేసి నడిపించండి ప్రతిదినీలో గడిపి నీ కోసం కనిపెట్టుకుని మీకున్న మనసు మీకున్నేసి మీరు సిద్ధపరచుకోమని కేసు రత్వం సంపూర్ణ విజయం అపవాదకి అనాశ్రయం కార్యం జయం జయం జయంతని ఆమెన్ మన ప్రభుత్వ కృప సి కుటుంబాలకు మనోజ్ గారు ఫ్రైజ్లే రండి ఫ్రైజ్లే